ఇది రుదను ఒకడు ఇది అరుదని చెప్పు ఇది అరుదని వినునెవ్వడూ ఎరుగడు పుట్టిన వానికి నెల్లా భువి మరణము నిత్యము అట్టే చచ్చిన వారికి అవ్వల జననము పుట్టని నాడైతేనూ పొడకాన రాదు మేను కొట్ట కొనకాన రాదు కొన్నాళ్లే కాని జీవుడు నిచ్చుడు ఏమిటా చెరుపగ రానివాడు ఈ వివేకము తెలిసి ఏ జాతివారైనా దైవికమే నమ్మితమా ధర్మములాబాయరాదు సాధానమిది ఏ సంసార యోగము చిత్తమా నీలోపలను పొత్తున కూడున్నవాడు పొదిగి పాయకు నీవు ఎత్తిన దేహగుణము ఇది జీవగుణము ఇది ఇత్తలాదైన గుణము ఇది మరువకుమీ